కిరీటినం గదినం చక్రి తేజోరాశి దీప్తిమంత పశ్యామి ర్నిరీక్ష్యం సమంత దీప్తనలార్క్రమేయ దీనికి శంకరుల అవతారిక కించ ఇంకా ఏమంటే ఇంకా సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతోంది కిరీటినం సో ఈశ్వరునకు కిరీటము గలదు కిరీటమును ధరించి ఉన్నాడు సో ఒక కిరీటము గలవాడు అని కాదు అనేక కిరీటములు గలవాడు ఎందుకంటే అనేక శిరస్సులు ఉన్నప్పుడు ఏదో ఒక్కటే కిరీటం అంటే ఎలా కిరీటము గలవాడు అని కాదు కిరీటములు గలవాడు సంస్కృత భాషలో ఉండే సమాసంలో అదొక సొగసు కిరీటం అస్య అస్థి కిరీటీ తం కిరీటినం ఒక కిరీటం ఉన్నప్పుడు కిరీట కిరీటాన్ని అస్య సంతి ఈయనకు అనేకములైన కిరీటములు గలవు అప్పుడు కూడా కిరీటి అనే అవుతుంది తం కిరీటినం కాబట్టి సమాసాన్ని చూస్తే ఆయన ఒక కిరీటం ఉందా రెండు కిరీటాలు ఉన్నాయా అనేక కిరీటములు ఉన్నాయా తేలదం సమాసంలో అది కలిసిపోతుందా వచనం కలిసిపోతుంది కాబట్టి కిరీటినం అంటే అనేకములైన కిరీటములు గలవాడు ధని అంటే ధనము గలవాడు ధనము గలవాడు అంటే ఒక ధనము గలవాడా రెండు ధనములు గలవాడా అనేక ధనములు గలవాడా ఇట్ లైక్ సంథింగ్ లైక్ దాట్ అనేక కిరీటములు గలవాడు సో శంకరులు కిరీటినం కిరీటం నామ శిరోభూషణ విశేషకి తం కిరీటినం అది ఆయన ఆ విగ్రహవాక్యం అది చెప్పేసి ఆ వచనాలు అన్నీ మల్లినాథ సూరి వ్యాఖ్యానంలాగా రాసేశారు కిరీటము అంటే తలకి పెట్టుకునే ఒక విశిష్టమైన ఆభరణము అని తల మీద పెట్టుకునే ఆభరణాలు అనేకం ఉంటాయి చూడమని పెట్టుకుంటారు ఏవేమో పెట్టుకుంటారు కానీ కిరీటం కూడా తలకి పెట్టుకునే ఆభరణము ఈ రోజుల్లో కూడా పెడతారు ఈ మిస్ దాంట్లో ఆ పరీక్షలో నెగ్గిన అమ్మాయికి కిరీటాన్ని పెడతారు కాబట్టి కిరీటం ఈ రోజుల్లో కూడా ధరిస్తారు ఇంకా ఎక్కడ పెడతారు కిరీటాలు ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు దేవుడికి కిరీటాలు పెట్టడం మన భారతదేశంలో చాలా సహజంగా వెంకటేశ్వర స్వామికి పద్దెనిమిది కిరీటాలు ఉన్నాయి ఆయన ప్రాపర్టీ పద్దెనిమిది అంటే ఎవడో ఎవడికి తోచింది వాడు కిరీటం తయారు చేయడం ఆయనకి సమర్పిస్తూ ఉండడం దాంతో ఆ కిరీట వాళ్ళు ఇంకా కిరీటాలు మీరు ఇచ్చినా మేము తీసుకోము ఈవో గారు ఏదో ఒక డిగ్రీ పాస్ చేసినట్టున్నారు ఎందుకంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దీ వీటి చుట్టూ పెద్ద కాంట్రవర్సీ ఆ ఆభరణాలు ఏవేయో లెక్క పెట్టు ఆడిచ్చే అసలు అన్ని పోగేస్తే వాటికి ఆదిచేయాల్సి ఉంటుంది పోగివేయకుండా అట్టి పెట్టుకున్నారనుకోండి సమస్యే ఉండదు ఎనీవే సో అనేకములైన కిరీటములు గలవాడు అని నేను చెప్పాను నేను ఆ మాట అన్న తర్వాత శంకర భర్షణ చూస్తే ఒకటే కిరీటం అన్నట్టుగా చెప్పారు ఆయన కాబట్టి ఎలా విలువ ఉంటే అలాగా లేకపోతే ఇంకొక ఎస్కేప్ ఒకటి ఉంది ఏకవచనం ఒక ఒక ఒక స్పీషీస్ని చెప్పేప్పుడు ఏకవచనాన్ని వాడతారు ఆవు సాధు జంతువు అన్నారు అనుకోండి అంటే ఒకనొక ఆవు మన పర్టికులర్ ఆవు సాధు జంతువు అనే కాదు ఆవు ఎక్కడ ఉన్న సాధు దాని జాత ఏకవచనం కదా దాని జాతము ఏకవచనం అంటారు అలాగే ఇక్కడ కూడా కిరీటము జాత్యర్థ పదము అని అనుకుంటే ఎక్కడెక్కడ కిరీటాలు ఉంటే ఆ కిరీటములన్నీ ఈశ్వరుని కిరీటముడే అసలైన కిరీటి ఈశ్వరుడే ఆయనకి అనేక కిరీటములని మీరు ఎలా చెప్పగలరు అంటే బెల్లం కొండ వారు రాశారు అనేక శిరస్కత్వాత విరాజ ఆయన విరాట్ పురుషుడు కదా అంటే సకల ప్రాణులు ఆయన రూపములే సకల శిరస్సులు ఆయన శిరస్సులే కాబట్టి అనేక శిరస్సులు ఆయన గలవాడు కనుక అనేక కిరీటములు గలవాడు అని చెప్పుటలో విరోధమైనవి లేదు గదినం గదలు గలవాడు అయితే గద ఒక గద గలవాడు మే ఇష్టం భాష్యకారులు తథా గదినం గదాయ విద్యతే ఇది గదీ గద గలవాడు తం గదినం ద్వితీయ భక్తులకు మార్చుకుంటే గదినం అవుతుంది సో ఇప్పుడు చూడండి గదతో తాగలేదు చక్రినం చక్రం కూడా గలవాడు ఆయన గదా పట్టుకుంటాడు చక్రాన్ని కూడా పట్టుకుంటాడు చూడండి చక్రణం భాష్యకారులు చక్రణం చక్రం అస్య అస్థి ఇతి చక్రి తం చక్రణం చ సో గదే చక్రము కూడా గలవాడు ఎందుకంటే ఏదో ఒక ఆయుధం చాలుగా గదను చక్రము రెండు ఆయుధాలు ఎందుకు అంటే చూడండి గ ఎదురుకుండా ఉన్నవాడిని కొట్టాలంటే గద కావాలి దూరంగా ఉన్నవాడిని కొట్టాలంటే చక్రం అది ఆ తేడా అది ఇప్పుడు గదని విడిచిపెట్టడం కుదరతో గదని చేత్తో పట్టుకునే మొత్తాల్సి ఉంటుంది ఎదురువాడిని సరే చక్రము వాడు దూరంగా ఉన్నా కూడా లేకపోతే పారిపోతున్నా కూడా లేకపోతే ఎంతో దూరంగా ఉన్నప్పటికీ చక్రాన్ని విడిచిపెట్టేస్తే అది వెళ్ళి వాడిని సంహరిస్తుంది రెండింటికి తేడా ఉంది అయితే విఠలాచార్య సినిమాల్లో గదలు కూడా విడిచిపెడతారు వీటినన్నింటినీ విఠలాచార్యను సజ్జనుడు ఉండేవారు ఈ మధ్యకాలంలో ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన ఈ గదలు చక్రాలు కిరీటాలు ఇవన్నీ పెట్టుకుని సినిమాలు తీసేసేవారు ఆయన ఒకసారి నాకు విఠలాచార్య గుర్తుకొచ్చాడు వేరు విత్ సో ఆయన ఒకసారి హీరోయిన్ ఒక ఆమె కాల్ షీట్ ఇచ్చి రావడం మానేసింది ఆయన అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే హీరోలు హీరోయిన్స్ ఓ ఓ కొంత సినిమా తీసిన తర్వాత ఇంకా వీడియో ఎక్కడికి పోతాడులే అని ఒక రకమైన అహంకారంలో ఉంటాడు వీడియో సగం తీశాడు ఆ రీల్స్ని పాలు చేసుకోలేడు కదా అది పూర్తి చేస్తే కానీ సినిమాకి ఎవడు డబ్బులు ఇవ్వడు కాబట్టి మిగతా అవుతుంది అయినప్పుడు అవుతుంది ఖాళీగా ఈవేళ వెళ్ళను నేను అని ఆవిడ వెళ్ళలేదు విఠలాచార్య వచ్చేసాడు వీళ్ళందరూ వచ్చేసి సెట్ రెడీగా ఉంది సెట్ ఫినిష్ చేయకపోతే ఖర్చు అవుతుంది అతను అతను ఏం స్క్రిప్ట్ మార్చేశాడు వెంటనే స్క్రిప్ట్ ఎలా వచ్చేసేదంటే ఓ ఋషిని పెట్టేసి వెంటనే ఆ హీరోయిన్కి నువ్వు ఎలక అయిపో అని శాపం ఒకటి పింజేసాడు ఆ శాపం ఇచ్చి అలా నేను ఆ హీరోయిన్ దగ్గర ఇప్పుడే వస్తున్నాను ఫలానా క్యారెక్టర్ నాకు దారిలో కలిసింది ఇప్పుడే వస్తున్నాను నేను అక్కడి నుంచి అని ఒక ఋషికి వేషం వేసేసి ఒకటికే చెప్పించేస్తాడు ఓ ఎంస్ట్రాకి ఋషి వేషం వేసేసి నాకు ఆదరణ చూపించలేదు కాబట్టి నేను ఎలకైపో అని శాపం ఇచ్చేశాను అని ఒకడిని చూపిస్తాడు ఎంతో అర నిమిషం షాక్ అయిపోయిన తర్వాత ఒక బొమ్మ ఎలకొకటి తయారు చేపించి ఆ ఎలక పెట్టి ఆ రోజంతా షూటింగ్ పూర్తి చేసేస్తాడు ఆ మొన్నాడు షూటింగ్ హీరోయిన్ వస్తే నువ్వు రానక్కర్లేదమ్మా నువ్వు వేరెవర్ యు ఆర్ యూ యూ స్టేదే ఎందుకంటే నీ నీ పాత్ర ఇప్పుడు నువ్వు ఎలకవైపోయావో ఏమీ చెప్తా చింతించాల్సింది ఏం లేదంటే వచ్చి క్షమాపణ చెప్పి నేను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను మీరు నా కాల్ షీట్స్ని కొనసాగించండి అంటే మరి ఇంకెప్పుడు నువ్వు మిస్ అయ్యవంటే కుదరదు నువ్వు డబ్బు ఇవ్వమని ఎక్కువ అల్లరి కూడా చేయడానికి వీర్లేదు అని కండిషన్స్ అన్నీ పెట్టి సరే అని మళ్ళీ ఆ ఋషి చేత ఆ శాపాన్ని మళ్ళీ మళ్ళించేసి మళ్ళీ హీరోయిన్ పట్టుకొచ్చి ఆయన సినిమాను కంప్లీట్ చేశాడు నిజంగా దిస్ హ్యాపెన్ సో ఎనీవే దట్ ఈజ్ ఆల్ డైగ్రెషన్ సో కీ చెక్ చెక్ తర్వాత గదా చక్రము అన్నది ఆయుధములు ఎప్పుడు కూడా ఆయుధము భయాన్ని నివారించేటువంటి సాధనము భయ నివారణకు ఉపయోగించుకునే సాధనం మనం ఆయుధాలను అందుబూలించే కొంతమంది గన్స్ పెట్టుకుంటారు అమెరికాలోనూ అక్కడ గన్ పెట్టుకుంటారు ఎందుకంటే మాకు ప్రొటెక్షన్ రక్షణ కోసం పెట్టుకున్నాము అంటారు ఇక్కడ కూడా గన్నో ఉంటుంది కదా గదా చక్రము ఈ రెండు శ్రీహరికి అక్కర్లా శ్రీకృష్ణుడికి అక్కర్లా అది భక్తులు ఆయనకి భక్తులే భావన చేస్తారు ఎందుకంటే భయాలన్నీ భక్తులకే ఉంటాయి దేవునికి ఏ భయాలు ఉండవు ఆయనకి స్వంతానికి ఆయుధాలు ఏమక్కర్లా భక్తుల యొక్క భయాలకు తగ్గట్టుగా ఆయుధాలు పెట్టుకుంటారు ఇప్పుడు ఇమీడియట్ భయం డేంజర్ నాకు వెంటనే నాకు డేంజర్ వస్తోంది అనే పరిస్థితి ఉన్నట్లయితే ఆ డేంజర్ని పోగొట్టేటువంటిది గద ఇమీడియట్గా రావట్లేదు కాలంలో ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత నాకు ఒక భయము పొంచి ఉన్నది అని అలాగా సుదూరమునందు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి ఆయుధము చక్రము ఈ విధంగా ఆ గద చక్రము అది చాలా సింబాలిక్ అది తర్వాత శ్రీహరికి చక్రము ఆయుధము గద ఉంటుంది కానీ గద మో మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధం ఏంటి చెప్పండి గదయా చక్రమా చక్రం ఉడికే గద ఏదో ఉండాలి కాబట్టి ఉందన్నట్టుగా కానీ తప్ప గద ఉపయోగించి శ్రీకృష్ణుడు ఎవరిదైనా మొత్తినట్టుగా మీకు ఎక్కడా కనపడదు చక్రంతో ఆయన శిశుపాలుని సంహరించాడు ఇటువంటివి మీరు చూస్తూ ఉంటారు గద ఉపయోగించినట్టుగా కనపడదు ఉడికే గద అలంకారం అలా ఉంటుందంటే చక్రము ఎప్పుడైనా సరే శ్రీహరికి చక్రము ఆయుధము అనగా అర్థమేమి చక్రము అంటే కాలచక్రమే చక్రం అంటే కాలచక్రమే ఇంకో లిటరేచర్లో ఆధ్యాత్మిక లిటరేచర్లో ఈ రిలీజియస్ లిటరేచర్లో సర్పము అని ఎక్కడైనా కనపడితే కాల సర్పమేది మెటర్ఫర్ లేదని అక్కడ పాము లేలా ఉందని కాదు పాములు అలా ఏముండవు పాములు పాములు అన్నీ అన్నీ పోయాయి మనం ప్రతి ప్లేస్ని బిల్డింగులు కట్టేస్తుంటే పాములు ఎక్కడుంటాయి పాములు లేవు ఎక్కడైనా విలేజెస్లో ఉన్నాయేమో కానీ ఈ ఈ మధ్యకాలంలో మీకు ఎక్కడా కనపడవు హైదరాబాద్లో పావులు ఏ ఉంటాయి పావులు ఏమి ఉండవు అన్నీ నశించిపోయాయి కాబట్టి సర్పము అంటే ఏదో పావులు ఉన్నాయి ఆ పావులు భయపెడుతున్నాయని కాదు సర్పము అంటే కాల కాలము అంటే టైం మనిషి టైంకి భయపడతాడు ఎందుకంటే టైం ఈజ్ డెత్ టైం అంటే డెత్ అందుకు భయపడతాడు తర్వాత టైం అంటే డేంజర్ రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పదమూడులో నా ఆరోగ్యం ఎలా ఉంటుందో అన్నాడనుకోండి అంటే అక్కడ డేంజర్ ఏది టైం టైం ఈస్ డేంజర్ రెండు వేల పదమూడులో నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడ్డాడనుకోండి టైం ఈస్ డేంజర్ ఇప్పుడు మీరు ఎవరికైనా వాడి మనస్సులో కొంత బెంగని ప్రవేశపెట్టాలంటే వాడికి ముందుగా నేను గొప్ప జ్యోతిష్ కూడాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించి మీకు రెండు వేల పదమూడులో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అని చెప్పేసి మీ దాన్ని మీరు వెళ్ళిపోతే వాడు బెంగ పెట్టుకుని బితుకు బితుక్కుంటూ బతుకుతాడు ఆ అంతా కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఏం ఆదాయం వచ్చిందో ఏం ఖర్చు పెట్టాడో అది వేరే సంగతి మీరు ఇటువంటి ఐడియా ఒకటి వాడు మనస్సులో పారేస్తే వాడి పడిపోతూ ఉంటాడు దా కొట్టుకుంటూ ఉంటాడు వాడు did such great disservice to people evar medana taksa tirchukalante alla chesthe sarapadu so manushi time ku bhayapadadu you're afraid of time a time chakram time linear kadu time linear meer linear anukunte adi bhrama time is not linear time is cyclic poddarna sayankalam malli poddarna sayankalam పొగలు రాత్రి మళ్ళీ పొగలు రాత్రి పొగలు రాత్రి పొగలు రాత్రి పొగలు రాత్రి పొగలు రాత్రి మార్నింగ్ ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది మీరు దానికి ఈ వేళ తారీఖు అంతా ఏ వారం సోమవారం అంటే నిన్నటి మార్నింగ్ కంటే ఈవేళ మార్నింగ్ డిఫరెంట్ అని మీరు ఊహ చేసే వరకు మార్నింగ్ హ్యాజ్ నో డిఫరెన్స్ సేమ్ మార్నింగ్ ఎస్టర్డే మార్నింగ్ అండ్ టుడే మార్నింగ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఎక్సెప్ట్ ఫర్ ది డిఫరెన్స్ క్రియేటెడ్ బై ద మైండ్ దర్ ఇస్ నో డిఫరెన్స్ సేమ్ ఎందుకంటే సైక్లిక్ అది టైము ఎరోలా వెళ్ళదు టైము సైక్లిక్గా వస్తూ ఉంటుంది అంతేకానే మనకి వారాలు కూడా ఆది సోమ మళ్ళీ ఆదికి వస్తారు శుక్లపక్షము కృష్ణపక్షము మళ్ళీ శుక్లపక్షం కృష్ణపక్షానికి వస్తారు నెలలు కూడా జనవరి ఫిబ్రవరి మళ్ళీ జనవరికి వస్తారు ఎక్కడికి వెళ్ళరు మీరు సర్కుల్ వేసుకుని మళ్ళీ జనవరికి వస్తారు ఇయర్స్ కూడా ఈ సత్యాన్ని గుర్తించినటువంటి హిందూ క్యాలెండర్లో ఇయర్స్ కూడా ప్రభావ విభవాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభావానికి వస్తాయి గ్రిగేరియన్ క్యాలెండర్లో ఇయర్స్ వచ్చేప్పటికీ టైంని ఆరో కింద చూడబట్టి రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు అలా పోతూ ఉంటుందని అది యూ డోంట్ మీన్ సృష్టి జరిగి రెండు వేల పదమూడు సంవత్సరాలు కదా ఇప్పుడు రెండు వేల కాబట్టి సృష్టి రెండు సంవత్సరాల క్రితం అయ్యిందని అనుకోరు కదా అలాగేమీ లేదు టైం ఈజ్ సైక్లిక్ టైం ఈజ్ ద వెపన్ టైమ్ ఈజ్ డెత్ టైమ్ ఈజ్ డేంజర్ తర్వాత ఈశ్వరుడు ఎవళ్ళనైనా అనుగ్రహించాలంటే టైం ద్వారా అనుగ్రహిస్తాయి ఎవళ్ళనైనా శిక్షించాలంటే టైం ద్వారా శిక్షిస్తాయి మనకి కథలుంటాయి రావణాసురుడు అందరినీ హింస పెడుతూ ఉంటాడు అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణువుకు మొర పెట్టుకుంటారు ఏమయ్యా రావణాసురుణ్ణి నువ్వు సంహరించాలి లేకపోతే మేము బ్రతకలేము ఆయన వెంటనే ఇమీడియట్గా yes, వాడు సంహరించబడ్డాడు అనేసేయొచ్చు కదా అనేస్తే వాడు నశించిపోతాడు కదా విష్ణు ఆయన మళ్ళీ భూమండలానికి రావడము ఈ బోల్డ్ అంత పరిస్థితిని కల్పించడము ఎందుకు ఇది సంకల్పం మాత్రం చేతనే రావణాసురుణ్ణి సంహరించవచ్చు కదా అలా సంహరించడం ఆయన వీళ్ళకి ఏం చెప్తాడంటే మీరు పురాణం తీసి చూసుకోండి ఆయన ఏం చెప్తాడంటే చూడండి మీరు వెయిట్ చేయండి టైం పడుతుంది అని చెప్తాడు ప్రతీక్షస్వ కాలం అని అలాగంటి మాట చెప్తాడు మీరు కాలమును ఎదురు చూడండి అంటారు అంటే అర్థం ఏంటి రావణాసురుణ్ణి ఏది సంహరిస్తుంది కాలము సంహరిస్తుంది కాలము లేకుండా రవణాసురుడు సంహరించబడ్డాడు ఆ కాలమే సంహరిస్తుంది ఇప్పుడు ఎవరికైనా కులాడికి పెళ్ళి అవ్వట్లేదనుకోండి వాడికి పెళ్లి ఎవరు ఎవరు పెళ్లి చేస్తారు కాలము పెళ్లి చేస్తుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలమే పెళ్లి చేస్తుంది కాలమే అన్నింటినీ చేస్తుందండి మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు పెట్టుకున్నారనుకోండి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే రెండు వేలు అవుతుంది ఎలా అవుతుంది కాలము దాన్ని రెట్టింపు చేస్తుంది కాలము కాలం రెట్టింపు చేస్తుంది పూర్వం ఐదేళ్ళకి రెట్టింపు ఈ మధ్యన కాలాది కొంచెం సాగదీసి ఏడేళ్లకో ఎనిమిదేళ్లకో రెట్టింపు అవుతుంది కాబట్టి మీ ధనాన్ని రెట్టింపు చేసేది ఏమిటి కాలము తర్వాత పంటలు పండిస్తారు సో విత్తనాలు ఖరీఫ్ రబీ అని రెండు సీజన్లు ఉంటాయి ఏమో విత్తనాలు నాటుతారు ఇక ఆగస్టు నెలలో విత్తనాలు వరి చేను వేశారనుకోండి పంట మీకు ఎప్పుడు వస్తుంది పంట ఎవరిస్తారు పంట కాలం ఇస్తుంది సరిగ్గా ఫోర్ మంత్స్ అది ఎప్పటికి ఇస్తుంది సర్వమును కాలము తిప్పుతూ ఉంటుంది సకల జగత్తును కాలము అనేది కాలము ద్వారా ఈశ్వరుడు సర్వమును శాసిస్తూ ఉంటాడు కాలము ద్వారా అనుగ్రహిస్తాడు కాలము ద్వారా శిక్షిస్తాడు ఇక్కడ శిక్షించుట అనేది ప్రధానంగా పెట్టుకుంటే ఆ కాలము అనేది ఆయన యొక్క ఆయుధము కాలమనే ఆయుధాన్ని ఆయన ప్రయోగిస్తాడు సకల ప్రాణులపైన జగత్తుపైన కాలం ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ కాలము చక్రాకారంగా ఉంటుంది సైక్లిక్ కాబట్టి చక్రం అనేది శివు విష్ణువునకు ఆయుధము అది చక్రము యొక్క సింబాలిజం కాబట్టి చక్రణం శంకర్లు ఇక్కడ ఈ సందర్భంలో చెప్పలేదు వాటెవర్ సో ఆ విధంగా చక్రముగలవాడు గదినం చక్రణంచ తర్వాత ఇంకా తేజో రాశి సర్వతో దీప్తిమంతం ఆయన ఎలా ఉన్నట్టంటే ముద్దగట్టిన తేజస్సు వలె ఉన్నాడు తేజో రాశి ఇప్పుడు రాశి అంటే తెలుగులో కూడా రాశి అనే అంటారు ఇప్పుడు ధాన్యపు రాశి అంటే ఎలాగా ధాన్యాన్ని తీసుకొచ్చి బుట్టలు బుట్టలుగా పోస్తే అలా కానికల్ షేప్లో మీకు ధాన్యపుపు రాశి వస్తుంది ఇసుక ఇసుకని పోస్తే అలా రాశి కింద ఉంటుంది ఎప్పుడైనా మీరు మన రోడ్లు వేసేప్పుడు జనవరి నెలలో వాడొచ్చి ఆ కంకరంతా పోసేసి వెళ్ళిపోతాడు ఇలాగంటే రాశి ఆ పోసేసి వెళ్ళిపోతాడు మార్చి నెలలో ఇంకో తవ్వేసి వెళ్ళిపోతాడు అది రాశి అలాగే ఉంటుంది పక్కనంతా తవ్వేసి వెళ్ళిపోతాడు జూలై నెలలో ఇంకొచ్చి రాళ్ళు పరిచేసి వెళ్ళిపోతాడు సెప్టెంబర్ నెల ఒకటి వచ్చి తారు వేసిపోతాడు ఎప్పుడైనా చూశారు ఆ విధంగానో ఇప్పుడు నేను చెప్పినట్టే నడుస్తూ ఉంటుందండి పల్లెటూళ్ళలో రోడ్లు అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వేస్తారు ఈ వచ్చిన టెక్నాలజీ ఇంప్రూవ్ చేశారు మన వాళ్ళు రోడ్లేని టెక్నాలజీ ఏమిటంటే టెక్నాలజీ ఈ రాళ్ళు తీసుకొచ్చి పోసి తర్వాత తారు డబ్బాలు పట్టుకొచ్చి వాటర్ అలా కాకుండా అవన్నీ కలిపేసి ఆ ముద్ద తీసుకొస్తుంది ఇప్పుడు తీసుకొచ్చేసి అలాగే పల్సర్ని లేరు ఒకటి వేసేసి వెళ్ళిపోతారు మొదటి వర్షం రాగానే అది ఊడిపోతుంది మళ్ళీ మన రోడ్డు పాత స్థితికి వచ్చేస్తుంది సో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అనమాట మన వాళ్ళ టెక్నాలజీ వర్తమాన శ్రూప్ చూస్తే సిగ్గుచేటనిపిస్తుంది ఏమర్థం కాదు కొంచెం కొంచెం బెటర్ కండిషన్స్ను చూసిన వాడికి మరీ ఇబ్బంది కలుగుతుంది ఏమీ చూడకపోతే సేవ్ పర్వాలేదు ఎనీవే సో దట్ ఈజ్ ఏ రాశి డైగ్రెషన్ ఈ డైగ్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే చిన్న పిసర్ అంత లీడ్ దొరికితే దానిలో బయట దాని వరకు పటకొస్తూ ఉంటాం మెడిటేషన్లో అలాగే క్లాసు కూడా ఎనీవే సో తేజో రాశి రాశి పోసినట్టుగా దేని రాశి తేజస్సు యొక్క రాశి పోసినట్టుగా తేజస్సు అంటే వెలుగు అద్భుతమైన వెలుగుని అలా రాశులు రాశుల పోసేస్తే ఎక్కడ చూసినా వెలుగు తప్పింకేమీ లేదు అతేజో రాశి దానికే వివరణ సర్వతో దీప్తిమంతం ఎటు చూసినా కూడా సో ప్రకాశమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు పశ్చామిత్వాం ఆ విధంగా నిన్ను చూస్తున్నాను దుర్నిరీక్ష్యం కళ్ళు విప్పి చూడ శక్యం కాదు మీరు సూర్యుడికేసి చూడగలుగుతారా ఉదయిస్తున్నప్పుడు ఏదో ఇలా చూసి దండం పెట్టుకుంటారు అలా డైరెక్ట్గా చూడకూడదు దండం పెట్టేప్పుడు కూడా డౌన్వర్డ్సే చూడాల్సి ఉంటుంది డైరెక్ట్గా సూర్యుడి కేసు చూసేసి అలాగా కళ్ళప్పగించి చూసేసి దండం పెట్టుకుంటే కొన్ని రోజులు అయ్యేప్పటికీ ఆ రెటీన్ ఆలో అలా వస్తాయి అలా చూడకూడదు అప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఏమిటి సూర్యుడిని నేను ప్రార్థన చేస్తుంటే ఇలా చేసేది ఏమిటని మళ్ళీ ఎందుకంటే నేచర్స్ లాస్ వైలేషన్ ఉండదు నేచర్స్ లాస్ ఎప్పుడు సూర్యుడి కేసు చూడకుండా ముసుగుతల్లిని నిద్రపోయేవాడికి కళ్ళు బాగానే ఉంటాయి రోజు సూర్యుడిని అలా అప్పగించి చూసేసుకో దండాలు పెట్టేసి వాడికి కళ్ళు తేడా వస్తాయి ఏమండి సూర్యుడు ఇది ఎక్కడ అన్యాయం అని తర్వాత సూర్యుడిని తిట్టుకోవాల్సి వస్తుంది సూర్యుడు కెనాట్ హెల్ప్ నేచర్స్ లాస్ అది ఈశ్వరస్ లాస్ ఆ లాస్ అవి మోస్ట్ ఇండిఫరెంట్ ఉంటాయి మహాత్ములు కూడా పులిహార ఆవకాయ ఊరకాయ ఇవన్నీ గట్టిగా తినేస్తే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చేసి ఇలా ఇబ్బంది పడిపోతారు ఏమిటండి ఏ మహాత్ములు కదా వారు వారికి యాసిడ్ రిఫ్లెక్షన్ అలాగే వాళ్ళు డైబెటీస్ మహాత్ములు కూడా ఉంటుంది తెలియ కాబట్టి ఇండిఫరెంట్గా ఉంటుంది నేచర్ ఈజ్ వెరీ ఇండిఫరెంట్ నో పర్సనాలిటీస్ ఆర్ రెస్పెక్టెడ్ నేచర్ అలా ఉంటుంది కాబట్టి అలా సూర్యుడి కేసి అలా డైరెక్ట్గా చూసి కళ్ళ పొగించి చూసి దండాలు పెట్టకూడదు అలా చూసి ఇలా కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవాలి ఎందుకంటే దుర్నిరీక్ష్యం సూర్యుడి కేసి డైరెక్ట్గా చూడడము అది సంభవం కాదు సో అలా ఉన్నాడు ఈ విశ్వరూపుడు ఆయనకేసి కళ్ళు తల పైకెత్తి కళ్ళు అప్పగించి చూడలేకపోతున్నాను నేను అంటున్నాడు ఎందుకని తేజోరాశిం సర్వతో దీప్తిమంతం దేర్ ఫార్ దుర్నిరీక్ష్యం ఆ విశేషణముడు ఆ దుర్నిరీక్ష్యమునే మరింత వివరిస్తారు భాష్యకారులు ఏమన్నారు చూద్దాం తేజోరాశిం తేజపుణ్యం పుంజం అంటే ముద్ద తేజస్సు యొక్క ముద్ద దీప్తిమంతం దీప్తి అస్తి సవతో దీప్తిమాన్ తం దీప్తిమంతం ఎటు చూసి ప్రకాశమే ప్రకాశము ప్రకాశమే ప్రకాశము ఎటు చూసిన ఇప్పుడు దీపం పెట్టారనుకోండి ఇక్కడ ఇక్కడ ప్రకాశం ఉంటుంది వెనకాల ప్రకాశం ఉండదు ఆ దూరంగా ప్రకాశం ఉండదు కానీ సూర్యుడు ఉన్నాడనుకోండి సూర్యుడు ఉదయించినప్పుడు కుడివైపు చూసినా ఎడవవైపు చూసినా ముందు చూసినా వెనక చూసినా ఎక్కడ చూసినా వెలుగు తప్పించే ఉండదు వెలుగే వెలుగు అదేవిధంగా ఈ విశ్వరూపుడు యొక్క వెలుగు ఎలా ఉందంటే అన్ని దిక్కుల ఎందు వెలుగు నిండిపోయి ఉన్నది నేను ఏదో ఎప్పుడో ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం కూర్చుని ఈ పాయింట్స్ అన్ని నోట్స్ కింద రాసుకున్నాను ఆ పుస్తకం తయారు చేసే సందర్భంలో అందుకోసం ఈ నోట్స్ చూస్తూ ఉంటాం ఏమిటో రహస్యం అని అనుకున్నారో మీకు అది ఏమిటో చెప్పడం కోసం అలా చెప్తారు అది రహస్యం ఏమిటో అనిచ్చే వీటి సో ఎటు చూసినా ఆ ప్రకాశమే ప్రకాశము పశ్యామిత్వాం నిన్ను చూస్తున్నాను నిన్ను చూస్తున్నాను ఎలా చూస్తున్నాను దుర్నిరీక్ష్యం దుఃఖేన నిరీక్ష్య దుర్నిరీక్ష్య తమ్ దుర్నిరీక్ష్యం అంటే సూర్యుడు వేసవి కాలంలో ఎప్పుడైనా మధ్యాహ్న సమయంలో అలా సూర్యుడికేసి చూస్తే కళ్ళే అవుతాయండి కోట్లు వస్తాయి అలా చూసి గమ్మను తలకాయి వెంటనే దించుకోవాల్సి ఉంటుంది భయమస్ అయవాబోయ్ ఇలా ఉన్నాడేమిటి సూర్యుడు ఇంతల్లా మండిపడిపోతున్నాడేమండి మనం అంటే ఎందుకే ఈయనకి ఇంత కోపమా ద్వేషమా ఏమిటి ఇలా మండిపడిపోతున్నాడు ఈ మధ్యకాలంలో మరీను అని ఒక ఆవేదన పురుతుంది ఆ సూర్యుడిని చూస్తే అలా మండిపోతూ ఉంటాడు సూర్యుడు సో దుర్నిరీక్ష్యం సూర్యుడే అలా ఉంటే కోటి సూర్యులతో సమానమైన విశ్వరూపుడు ఇంకెలా ఉంటాడో మీరు ఊహించండి చూడ శక్యము కానట్టుగా ఉంటాడు ఇంకెలా ఉంటాడంటే సమంతాత్ దీప్తానలార్కద్యుతిని ఎటు చూసినా మండిపోయే సూర్యుణ్ణి మండిపోతున్న అగ్నిని కోలి ఉన్నాడు అంతటి అద్భుతమైన కాంతులను విరజిమ్ముచున్నాడు సమంతాత్ సమంతత సర్వత్రా సమంతాత్ అంటే అది పంచమీ విభక్తం కాదు అవ్యయమే సమంతాత్ అంటే రామాత్తులాగా పంచమీ విభక్తం కాదు ఇది ఆ విషయం చెప్పడం కోసం అంతటా అని అర్థం అంతటాలో పంచమీ విభక్త్యం ఉంటుంది ఆ విషయాన్ని సూచించడం కోసం సమంతత అనే అవ్యయ పదాన్ని వ్రాసినారు దానికి అర్థం ఏమిటంటే సర్వత్ర అని అర్థం దాంట్లో రామాత్ లాంటిది కాదు అది అందుకోసం సమంతాత్ సమంతత సర్వత్ర అంతట అంతటా ఏమిటి దీప్తానలార్క ద్యుతి సో అనల అర్క అనల అంటే అగ్ని అర్క అంటే సూర్యుడు అనల అర్క అనలాకౌ వంద సమాసం అగ్ని సూర్యుడు దీప్తౌ అనలాార్క దీప్తానలార్కౌ ఈ అగ్ని సూర్యుడు ఎలా ఉన్నారు మండిపోతూ ఉన్నారు దీప్త తయో దీప్తానలార్కయో ద్యుతి ద్యుతి తేజ ఎస్ తవ సహాత్మ దీప్తానలార్క ద్యుతి బహువ్రీహి సమాసం ఆ మండిపోతున్న అగ్ని సూర్యుల యొక్క తేజస్సు ఎత్తిదో ఆ తేజస్సును పోలిన తేజస్సు నీకు గలదు హే విశ్వరూప కాబట్టి విశ్వరూపుడికి విశేషణమేమిటి దీప్తానలార్క ద్యుతి అని ద్వితీయ విభక్తిలోకి మర్చిపోవాలి నిన్ను చూస్తున్నాను నిన్ను అంటే ద్వితీయ విభక్తి కాబట్టి తం త్వం దీప్తానలార్క అది అటువంటి సర్వత్ర ప్రకాశిస్తున్నటువంటి తీప్తమైన అనలాహ అన బహువచనం కూడా వేసుకోవచ్చు అనేక అగ్నులు అనేక సూర్యులు అటువంటి తేజస్సు గలవాడు శంకరుడు ఒక సూర్యుడు ఒక అగ్నితో సరిపెట్టారు జాత ఏకవచనం సరే అసలు అనేక సూర్యులు అనేక అగ్నులు ఆ సమాసంలో వెసులుబాటు మీకు ఉంటుంది సమాసంలో ఏకవచనమైనా అదే పదం ఉంటుంది బహువచనమైనా అదే ఉంటుంది సో మీరు అనేక సూచీలు పెట్టుకోవాలనుకుంటే బహువచనం చేసేసుకోవచ్చు సమాసంలో బహుది సమాసంలో అంతటా కాదు పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం పెట్టకూడదు అప్పుడు మీరు చెప్పారు ఏకవచనం బహువచనము ఉండవు తేడా లేదన్నారని అలా మొదలు పెట్టకూడదు సమాసంలో ఒకటికే ఓకే ఓకే ఇంకా అల్టిమేట్గా దిప్తానలార్క ద్యుతిం అప్రమేయం అని ఉంది అప్రమేయం నా ప్రమేయం అప్రమేయం అశక్య పరిచ్ఛేదం ఇత్యర్థ పరిచ్ఛేదం అంటే కొలత నిడివి నిడివి పొడవు వెడల్పు లోతు అది కొలుస్తారు కదా వాటికి పరిచ్ఛేదం లో ఇప్పుడు విశ్వరూపుడు ఇంత పొడవు ఉన్నాడు ఇంత వెడల్పు ఉన్నాడు ఇంత త్రీ డైమెన్షనల్ ఇంత విడ్ ఉన్నాడు ఇంత డెప్త్ ఉన్నాడు అని అలాగ మీరు కొలిస్తే పొడవు వెడల్పు లోతు ఎంత వస్తాయి ఊహలు కొలవడం శక్యమేనా కాదు అశక్య పరిచ్ఛేదం ఆయన పొడవింత వెడల్పింత లోతుంత అని కొలుచుట శక్యము కానే కాదు అశక్య పరిచ్ఛేదం కొలతలన్నిటికీ అతీతమైనవాడు మంచిది తరువాతి శ్లోకం వమక్షరం పరమం వేదిత్యం మమశ విశ్వ పరం నిధానం మవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్వం పురుషోమతో మే అక్షరం వేదితవ్యం అక్షరం అనేది ఒకటి ఉన్నది క్షరము అంటే నశించేది అక్షరము నశించనిది ఎప్పుడైనా సరే నశించనిది అన్నారంటే ఆ నశించేది ఉండాలి నశించేది లేకుండా నశించనిది అని అనరు అలా అంటారా అనరు నశించేది ఒకటి పెట్టుకుని దానిని నిరాకరిస్తూ నశించనిది అని చెప్తారు ఆ సందర్భం అలా ఉంటేనే చెప్తారు ఏ నశించేది లేదనుకోండి అప్పుడు నశించనిది అని అనరు సో ఏది నశించేది ఆ నశించే దానిలో నశించనిది ఏది అది మీరు పట్టుకోవాలి అది పట్టుకుంటే అదే దేవుడు మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు ఆభరణాలు పుడతాయి నశిస్తాయి కానీ ఆభరణాలతో పాటుగా పుట్టదు ఆభరణాలు నశించినప్పుడు నశించదు అలాంటిది ఒకటి ఉందంటారా లేదంటారా ఉంది దాని బంగారం నశించదు దానికి అక్షరం ఓ మహాత్ముండేవారు ఆయన ప్రతివాణ్ణి బంగారు అని పిలిచేవారు ఎవిడయా బంగారు అని పిలుస్తున్నావు అంటే నాన్న నువ్వు నశించవురా నీ కానీ ఆభరణం నశించినా నశించని బంగారం రాగా నువ్వు నశించవు ఆ సంగతి తెలుసుకో అనే అభిప్రాయం ఆయన కొంచెం అద్వైత వేదాంతం కూడా చెప్పేవారు దాన్ని అలాంటి అభిప్రాయం ఆయనకు ముందు ఉంటుంది నేను ఊహిస్తున్నా బంగారు అని పిలిచేవారు బంగాళి వని కలవడంలో అభిప్రాయం అది ఇప్పుడు తరంగములు ఇప్పుడు సరస్సు ఉందనుకోండి అలాగా కదలిక లేకుండగా అద్దంలా ఉంటుంది ఒక నీలం వర్ నీలి అద్దం వలే ఉంటుంది సరస్సు దాంట్లో చిన్న కదలిక ఏర్పడుతుంది ఏదో రాయి వేస్తేనో గాలి గీచి కదలిక ఏర్పడుతుంది అప్పుడు తరంగములు పుడతాయి ఆ కదలిక ఆగిపోయిన వెంటనే కొద్దిసేపు ఈ తరంగాలు కూడా నశిస్తాయి ఇంక డ్యాంపెన్ అంటారు తరంగాలు లేకుండా పోతాయి తరంగాలు పుట్టేవి నశించేవి కానీ అక్కడ నశించనిది ఒకటే ఉన్నది తరంగాలు పుట్టినప్పుడు అది పుట్టలేదు తరంగాలు నశించినప్పుడు అది నశించలేదు అది ఎప్పుడూ ఉండనే ఉంది అదేమిటి మీరు దీన్ని వివేకము అంటారు వివేకము అంటే తేడా పసిగట్టడం ఏమిటి తేడా నశించేదానిలో నశించని దానిని పసిగట్టాలి దాని పేరే దేవుడు నశించి దానిలో నశింసనిది దాని పేరే దేవుడు ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి ఆవగింజ తీసుకోండి నేలలో పాతి పెట్టండి పాతి పెడితే ఆవ మొక్క వస్తుంది ఆవ మొక్క అంటే ఆ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఆవ గింజ ఎంత ఉంటుందండి దాని పేరే ఆవగింజ ఆవగింజ అంటే అసలు ఏమి ఉన్నట్టే అది చాలా సన్నగా చాలా చిన్నదిగా ఉంటుంది దాన్ని నేలలో పాతి పెడితే ఓ మొక్క వస్తుంది ఆ మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్కను తవ్వి ఆ గింజ వెతికితే దొరుకుతున్నా మీకు గింజ గింజ నశించి మొ అంకురం వచ్చింది ఈ అంకురం నశిస్తుంది మొక్క వస్తుంది మొక్క నశిస్తుంది మళ్ళీ గింజలు వస్తాయి మొక్క పోతుంది కదా మేము ఎంతసేపు ఉంటుంది కొద్ది రోజులుండి పోతుంది మళ్ళీ గింజలు వస్తాయి ఒక గింజ నుంచి వెయ్యి గింజలు వస్తాయి ఈ ఒక గింజలో ఎంత శక్తి ఉందో ఆ వెయ్యి గింజల్లో ఉండే ప్రతి గింజకే అంత శక్తి ఉంటుంది మీరు గమనించారో లేదో అంటే అర్థం ఏంటి ఆ వెయ్యి గింజల్లో ఒక గింజ మీరు పాతితే అది మళ్ళీ ఓ మొక్కొచ్చి ఇంకో వెయ్యి గింజలు ఇస్తుంది అంటే ఆ ఒరిజినల్ గింజకి ఎంత శక్తి ఉందో ఆ అంత శక్తి ఈ గింజలో ఈ వెయ్యి గింజలలో ప్రతి గింజకీ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది గమనించారా ఆ సత్యాన్ని ఆ ఒరిజినల్ వి ఏమైంది అది నశించింది అది నశించిన నశించనిది ఒకటి ఉంది అది ఈ వ్యయగింజలలో ప్రతిదానికి వచ్చిందది దాన్నే ఏమంటారంటే బీజశక్తి అంట బీజశక్తి అది బీజశక్తి ఫస్ట్ జనరేషన్ బీజం ఒకటి సెకండ్ జనరేషన్ బీజాలు వెయ్యి అవునండి ఇప్పుడు ఈ వెయ్యలో ఒక్కొక్క బీజంలో ఎంత శక్తి ఉంటుంది వన్ బై థౌజండ్ ఉంటుందా వన్ ఉంటుందా వన్ ఉంటుంది ఆ ఫస్ట్ జనరేషన్ బీజంలో వన్ ఉంటే ఈ సెకండ్ జనరేషన్ వెయ్యి బీజాలు వస్తే ఆ వెయ్యి ఇంట్లో అది ఒక్కొక్క దాంట్లో వన్ ఉండదు వన్ ఉంటుంది అంటే దీన్ని ఏం తెలియంది ఆ ఫస్ట్ బీజం నశించింది కానీ ఆ బీజశక్తి నశించలేదు అది ప్రతి బీజంలోకి వచ్చింది అది నశించలేదు అని ఒకటి తెలిసింది రెండవది అది ముక్కలు కాలేదు అని కూడా తెలిసింది కాబట్టి అది అవినాశి అఖండము చూసారా అది దేవుడు అంటాడు ఏది అవినాశియో ఏది అఖండమో అది దేవుడు దేవుణ్ణి అలా వెతికి పట్టుకోవాలి అక్షరం ఏది నశించదో నశించి ఉంటుంది కానీ నశించదు మనిషిలో నశించేది ఒకటి ఉంటుంది నశించాలనిది ఇంకొకటి ఉంటుంది నశించేది నశించిపోతుంది ఏది దేహము నశించేది కర్మేంద్రియములు నశించేది జ్ఞానేంద్రియములు నశించేది మనస్సు నశించేది బుద్ధి నశించేది అహంకారము నశించేది చైతన్యము నశించదు అది కూడా దానికి అక్షరం అని పేరు తెలుసుకుంటే దాన్ని తెలుసుకోవాలి నశించని దాన్ని తెలుసుకోవాలి నశించి వాటిని అన్నింటినీ మీరు తెలుసుకుని పెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది మొన్న నేను ఊరు వెళ్ళాను ఎవరు ఎవరింటికో భిక్షకు వెళ్ళారు ఇలా కూర్చున్నాను ఇక్కడ పుస్తకాలు ఊపెట్టున్నాయేవో పుస్తకాలు ఓ పుస్తకం ఇస్తే ఏదో పుస్తకం చూశాను అది చూసి పక్కన పెట్టాను మంచిది కొంత చూశాను మళ్ళీ దాని కింద ఇంకేదో పుస్తకం ఉంది నోట్బుక్ అది తీసుకొస్తే దానిలో అన్ని అకౌంట్లు ఉన్నాయి అకౌంట్ రూపాయలు అనాలు పైసలు అకౌంట్ అంటే అనా పైసలు రోజులవి సో కూలివానికి ఇచ్చినది ఒక రూపాయి ఆరు అనాల మూడు పైసలు వన్ డాష్ సిక్స్ డాష్ అనాలు పైసలు అలా ఉంది అకౌంట్ అది చూస్తున్నా ఇది ఇది కైండ్ ఆఫ్ హిస్టారిక్ డాక్యుమెంట్ మూడు జనరేషన్స్ క్రితంలో ఉన్న నోట్ బుక్ అప్పుడు ఆయన ఉన్నారు అది మా ముత్తాతగారు రాసుకున్న అకౌంట్ బుక్ అండి నిజమే అది వంద ఏళ్ళ క్రితం అకౌంట్ బుక్ ముత్తాతగారు రాసుకున్నారు అది చూసుకుంటే నాకు అనిపించింది ఓహో నశించి దాని లక్షణం ఇలా ఉంటుంది అనమాట అనిపించింది ఆ అకౌంటు ఆ అకౌంట్ దేని గురించి డబ్బు గురించి డబ్బు అకౌంట్ దేనికి డబ్బు గురించే ఉంటుంది కదా అవన్నీ కూడా ఆ డబ్బు ఆ డబ్బు యొక్క అకౌంటు ఆ రాసిన వాడు ఆ రాసిన బుద్ధి వాడి లోభము వాడి వితరణ ఏమైనా ఉంటే ఆ వితరణ అన్నీ నశించిపోయినవి ఏదీ మిగలలేదు అన్నీ పోయాయి అని ఆ పుస్తకము చెప్పకనే చెప్తోంది నాకు అనిపించింది మీకు అలా అనిపించిందో లేదో నేను చెప్పలేను నాకైతే అలా అనిపించింది ఆ పుస్తకము ఒక సత్యాన్ని మనకు చెప్తోంది ఇవన్నీ నశించివే అని అయితే ఈ నశించి వాటిలో నశించనిది ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీయత్ ఇయర్ ఫిఫ్టీయత్ ఇయర్ ఉత్సవం చేసుకుంటున్నాడు అనుకోండి ఒక ఆయన మీరేమనుకోకండి నేను ఇలా చెప్తున్నానండి అది ఫిఫ్టీయత్ ఇయర్ బర్త్డే అని కానీ వాస్తవానికి ఫిఫ్టీయత్ ఇయర్ డెత్ డే అని అనుకుంటే ఇంకా అప్రాపరియేట్గా ఉంటుంది ఎందుకంటే యాభై సంవత్సరాల జీవితం ఏమైపోయింది వచ్చిందా పోయిందా పోయి ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీయత్ డెత్ డే అని అనుకుంటే చాలా దివ్యంగా ఉంటుంది అని దేశ మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసునండి సో ఇప్పుడు ఓ బకెట్ ఉందనుకోండి ఆ బకెట్కి పది సిల్లు పెట్టి నూతులో వేయండి పూర్వకాలం నూతులోంచి చేతికి నీ వదుగా చిల్లు చిల్లుల బకెట్ చిల్లు బకెట్ కాదు చిల్లుల బకెట్ నూతులో వేసి అది నిండు నీళ్లు నిండుతాయి ఆ నీళ్ళన్నీ నిండు ఉంటాయి బకెట్ మునిగి ఉంటుంది అప్పుడు బకెట్ నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలా అనిపిస్తుంది ఆ బకెట్ని పైకి తీస్తుంటే ఆ చిల్లులోంచి నీళ్ళంతా కారిపోయి పైకి తీసి తీసి తీసి చేతికి పట్టు బకెట్ పట్టుకునే ప్రతి దాంట్లో నీటి కూడా లేదు మనిషి జీవితం అలా ఉంటుంది తల్లి గర్భంలో ఉండగా ఏమి నిండుదనమో ఉంది పుట్టేడు అనగానే పుట్టాడు అనగానే డెత్ హ్యాస్ స్టార్ట్ చేయడా కదా డెత్ స్టార్ట్ చేయాడు ఇది ది స్పార్క్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది పీపుల్ డు నాట్ నో ది స్పార్క్ ఆఫ్ లైఫ్ పీపుల్ డూనాట్ నో వాట్ ఈస్ లైఫ్ పీపుల్ ఓన్లీ నో డెత్ ఓ ఏడాది ఒక సంవత్సరం అయింది అంటే ఆల్రెడీ హీ హీస్ హీ ఫస్ట్ డెత్ డే వచ్చింది అని అర్థం డైన్ ఎవ్రీ డే డైన్ బకెట్ బకెట్ పైకి లాగుతున్న కొలది ఆ నీళ్ళన్నీ కూడా అవన్నీ కారిపోతాం కారిపోతాం అలాగే మనిషి జీవితం అనే ఆ బకెట్ని పైకి లాగి లాగి లాగి తీరా బకెట్ చేతికి టైంకి దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హీజ్ లైఫ్ ఎంపీ బకెట్ చేతికి దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము వాటిని పట్టుకుని జీవించే జీవితము అది జీవితము కాదు అది దినదిన మృత్యువు ఇన్ని నేనదో నా స్వంతం చెప్పాను అనుకోకండి మృత్యోత్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి అని శృతి చెప్పింది ఆ శృతి వాక్యాన్ని ఆ వాక్యము స్పిరిట్ అది కన్వే చేస్తున్నటువంటి మెసేజ్ని నేను మీ ముందు కుండబదలగొట్టినట్టుగా చెప్పాను అంతే నేను చేసింది మనిషి ప్రతిరోజు మరణిస్తూ బ్రతుకుతాడు మరణిస్తూనే ఉంటాడు ప్రతిరోజు మరణిస్తూనే మరణిస్తూ మరణిస్తూ మరణిస్తూ బతుకుతూ ఉంటాడు ఎందుకని మనిషి యొక్క ఫోకస్ నశించి దాని మీద ఉండుట చేత మరణిస్తూ బతుకుతాడు కానీ మనిషి కనుక ఆ నశించి దానిని గుర్తుపట్టి నశించేది అని గుర్తుపట్టి నశించని ఆత్మతత్వాన్ని అరసి అర అరయుచున్నవాడై దాని మీద ఫోకస్ పెట్టుకున్నవాడై ఆ తత్ ఉన్నట్లయితే వాడు నశించేదాని ఎందు ప్రకాశిస్తున్నటువంటి నశించని ఆత్మతత్వాన్ని వాడు తెలుసుకుంటాడు అదే తెలుసుకోదగ్గది అక్షరం వేదితవ్యం మనిషి బ్రతుకు ఉన్న అదే బ్రతుకు అది తెలుసుకుంటేనే బ్రతుకు లేకపోతే బ్రతుకు అనేది లేదు మృత్యువే తాండవం చేస్తూ మనిషి నెత్తి మీద డెత్ తాండవం చేస్తూ బ్రతుకంటే అదే బ్రతుకు ఆ అక్షరము అవినాశి ఆత్మతత్వము తప్పక తెలియదగినది అక్షరం వేదితవ్యం అది నీవే మక్షరం పరమం వేదిత్యం పరమం అంటే ఈ హద్దులు ఈ లిమిటేషన్స్ ఈ బంధములు ఈ కట్టుబాట్లు కట్టుబాట్లంటే కట్టేసి పెట్టడం వీటన్నిటికీ అతీతమైనది ఆకాశము వలె పూర్ణము ఆకాశమువలే ఓపెన్ ఎక్కడ నో బౌండ్ ఏది కనపడదు ఆకాశానికి గోడలు ఉండవు ఏ గోడలు లేవు దేశ కాల వస్తు పరిచ్ఛేదములు అవి గోడలు ఆ గోడలు ఏవి కూడా ఆకాశానికి ఉండవు అలాగే ఆ ఆత్మతత్వం కూడా ఈ గోడలు ఈ కట్లు ఈ పాట్లు ఇవేమీ ఉండవు అది పూర్ణము అది విముక్తము సర్వబంధ విముక్తము అటువంటి ఆత్మతత్వాన్ని మానవులు తెలుసుకు తీరాలి అది నీవే త్వమక్షరం పరమం వేదితవ్యం ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యో శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం దర్శ శ్రీకృష్ణాపణమూ హరి